ఇందరిలోనే ఎందుబోలుదము ఇందరి బోలిన జీవులమే హంధువీరల తలచి చిత్తమిది కలగెడి దైవమా కావగదే ఎందరోకో జరా దుఃఖములు ఏచి అనుభవించేటివారు ఎందరొకో దరిద్ర దుఃఖములసగి అలమటించేటివారు ఎందరొకో బంధన తాడన హీన దశల నుండెడివారు ఎందరకో దాసదాస్య విధి నెడయరాకచరలైన వారు ఎందరకో మరణ దశలచేల సంయోగ వియోగ దుఖితులు ఎందరకో జన్మ రోగముల నెక్కువ భయమందేటివారు ఎందరకో రాజుల చోరుల హింసలకు లోనైన వారు ఎందరకో పొడమిన జీవులకెక్కడ నెక్కడనే పాటో ఎందరకో ఈ దుఃఖ నివృత్తికి ఎడసి మిమ్ము కొలిచినవారు ఎందరికో సంపదలకు లోన ఈత యాతన పడువారు ఎందరికో శ్రీ వెంకటేశ ఇప్పుడు ఎక్కువ నీ శరణము చొచ్చి ఇందును అందును సుఖులై లోకుల